ప్రభాచం సార్ హల్లు యా ప్రభు ఎసుకే సదా కాలం పాడేదను హలు యా ప్రభుకే సదాకాలం పాడేదను హల్లెలుయా ఆనందమానందమానందమే శాశ్వత ప్రేమ చే నను ప్రేమించి ఆనందమానందమానందమే శాశ్వత ప్రేమచే నన్ను ప్రేమించే సొంత పుత్రునిగా నన్ను మార్చినది నా జీవిత భాగ్యమే సొంత పుత్రునిగా మార్చినది నా జీవిత భాగ్యమే హల్లేలుయా ప్రభు ఎసుకే సదాకాలం పాడేదను హల్లే ప్రభుయేసుకే సదా కాలం పాడేదను ఆనంద మానంద మానందమే ఆనంద తైలముతో అభిషకించి ఆనందమానందమానందమే ఆనంద తైలముతో అభిషేకించి అతి పరిశుద్ధ స్థల ప్రవేశమిచ్చే నా జీవిత భాగ్యమే అతి పరిశుద్ధ స్థల ప్రవేశమిచ్చే నా జీవిత భాగ్యమే హల్లేలు యా ప్రభు ఎసుకే సదా కాలం పాడేదను హల్లే ప్రభు ఎసుకే సదా కాలం పాడేదను ఆనందమానందమానందమే జ్యోతి అయినా సీయో నివాసమే ఆనందమానందమానందమే జ్యోతి అయినా సీయో నివాసమే తండ్రి కుడి పార్శ్వ నిరీక్షణయే నా జీవిత భగ్యమే తండ్రి కుడి పార్శ్వ నిరీక్షణే నా జీవిత భాగ్యమే హల్లేలుయా ప్రభు ఎసుకే సదా కాలం పాడెదను హల్లెలుయా నా ప్రియుడా ఏ కృపలేనిదే నే బ్రతుకలేను క్షణమైనా నే బ్రతుకలేను నా ప్రియుడా ఏ సయ్యా నీ కృపలేనిదే బ్రతుకలేను క్షణమైనా బ్రతుకలేను నా ప్రియుడా నీ చేతితోనే నను లేపినావు నీ చేతిలో నన్ను చెక్కుంటవి నీ చేతితోనే నను లేపినావు నీ చేతిలోనే నన్ను చెక్కుంటివి నీ చేతి నీడలో నన్ను దాచుకుంటివి నీ చేతి నీడలో నన్ను దాచుకోంటివి నా ప్రియుడా ఏ సయ్యా నీ కృప లేనిదే నే బ్రతుకలేను క్షణమైనా నేవ్రతకేను నా ప్రియుడా సయ్యా నికృపానిదే ని్రతకలను క్షణమైనా వ్రతకలను నా ప్రియుడాోన్నతుడాకృపానిధి సర్వ సంపదలు నీలోనియున్నవి సర్వోన్నతుడా సర్వకృపానిది సర్వ సంపదలు నీలోనియున్నవి నీవు నా పక్షమై నిలచయున్నావు నీవు నా పక్షమై నిలచయున్నావు నా ప్రియుడా స్ నీకృపాదే నే వ్రతకలెను క్షణమైనా నే బ్రతుకలేను నా ప్రియుడా ముందెన్నడు నేను వెళ్ళని నూతనమైనా మార్గములన్నిటిలో ముందెన్నడు నేను వెళ్ళని నూతనమైనా మార్గములన్నిటిలో నాతోడు నీ వై నన్ను నడిపినావు నా తోడు వై నన్ను నడిపినావు నా ప్రియుడా ఏ సయ్యా నీ కృపలేనిదేనే బ్రతుకలేను క్షణమైనా నే బ్రతుకలేను నా ప్రియుడా నీ వాకులన్నీ వాగ్దానములై నీ వాక్కు పంపి స్వస్థత నిశ్చితివి నీ వాక్కులన్నీ వాగ్దానములై ీ వాకుపంపీ స్వస్థత నిశ్చితివి నీ వాగ్దానములు మార్పు నీ వాగ్దానములు మార్పు ప్రియుడా ఏ సయ్యా నీకృపలనిదే నివ్రతుకలి క్షణమైనా నేవ్రతుకళీను నా ప్రియుడా ఏ సయ్యా నీకృపే నిదే ని్రతుకలేను క్షణమైనా నివ్రతుకలేను థ్యాంక్స్ అక్క ప్రైజ్లాడక్క అందరికి ప్రేజ్ అలాడు బ్రదర్ థ్యాంక్ యూ బ్రదర్ లతాని బ్రదర్ ప్రేజ్ అలాడు బ్రదర్ వాక్యం లెక్క నడిపించండి బ్రదర్ సిస్టర్ ప్రేజ్లాడన్నా ప్రైజ్లాడు బ్రదా యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు ప్రార్థించుకున్నాం స్తోత్రం పరిశుద్ధుడవు ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు నీ పరిశుద్ధ నామానికి స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నావు నేను ప్రభావ నువ్వే పరిశుద్ధుడవు ఆయన మాకు చాలిన దేవుడు మంచి దేవుడు ప్రభు సమస్త మహిమ ఘనతనికే చెల్లిస్తున్నాం నాయన రాత్రి కాల సమయంలో మీరిచ్చిన ఈ ధన్యతను బట్టి స్థుతులు అర్పిస్తుంటున్నాం ప్రభావ నాయనా వినగల చెవులను గ్రహించగల హృదయాన్ని మాకు అనుగ్రహించి మీ అందు మేము పలించి మీ సాక్షులుగా ఉన్నట్టుకు సహాయం మీ ఆత్మ నడిపిచ్చేయమని యశు క్రిస్తున్నావు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెను మీ అందరికీ వందనాలు వాక్య ధ్యానంలోనికి వెళ్దాం మనము ఒకరి మీద అధికారం చేయడానికి కొన్ని మీద మనము అధికారం చేలాయించడానికి మనకు ఎలాంటి రైట్స్ లేవు ఒకరిని అనడానికి మనకు అధికారం లేదు అందుకని దేవుడు మాట్లాడుతున్నాడు మన ముమరిని దూషించరాదు ద్వేషించరాదు అందుకనే మరి రోమా పత్రికలో తపసు లేని పౌలు రోమ పత్రికకు రాస్తూ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు రోమా పత్రిక రెండో అధ్యాయము మొదటి నుంచి ఈ మాటలు మాట్లాడుతున్నాడు కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా నీవెవడవైనను సరే నువ్వు గొప్పవాడివి కావచ్చు ధనవంతుడు అధికారం ఉన్నవాడి కావచ్చు కానీ కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా నువ్వెవ్వడవైనను సరే నిరత్తరుడు అయిన అంటున్నాడు ఎవరిని నీకు అరణీకే అధికారము లేదని చెప్తున్నాడు నీవునన్నా సరే నిరత్తరడమై ఉన్నావు అంటున్నాడు నీకు అధికారం లేదు విమర్శించేవాడు దేవుడే కనుక నీకు అధికారం లేదు కేవలం నిరత్తరడమై ఉన్నావు అంటున్నాడు దీని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుతున్నావు దాని విషయంలో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొని చున్నావు మనము ఒకరినికి తీర్పు తీర్స్తే ఆ తీర్పు మనకే తీర్చుకున్నట్లుగా ఉంటుందని మాట్లాడుతున్నాడు అందుకని ఒకరికి తీర్పు తీర్చే అధికారము మనకు లేదు ఎందుకంటే దేవుడే స్పష్టంగా చెప్తున్నాడు మనకు మనమే తీర్పు తీర్చుకున్న మరి ఇక్కడ మాట్లాడుతున్నాడు అందుకనే ఓరికి మనము తీర్పు తీర్చడానికి అధికారం లేదు ఒకరిని అనడానికి అధికారం లేదు అది చాటుకైనా ముందైనా ఒకరిని మనము అనడానికి అధికారం లేదు విజ్ఞాపనలు మనం దేవునికే చేయాలి ఒకరి మీద విరోధభావం కలిగి ఉండకుండా దేవునికే మనము అప్పజెప్పాలి అందుకనే తీర్పు తీర్చు మనుషుడా నువ్వు అయిన సరే నిరత్తరడవై ఉన్నావు దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చున్నావు దాని విషయంలో నీవే నిరస్తుడవని తీర్పు తీర్చుకొనిస్తున్నావు అంటున్నా దాన్ని మనము ఎవరికి తీర్పు తీర్చకుండా జాగ్రత్తగా ఉండాలని మరి హెచ్చరిస్తున్నాడు ఎల అనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములను చేయిస్తున్నావు కావా అందుకని మరి తీర్పు తీర్చు మనుషుడు అట్టి కార్యంలోనే చేయిస్తున్నాడంట అట్టి కార్యం చేయవాడు మరి తీర్పు ఎలా తీర్చగలడు అది మనమైనా ఇంకొరైనా వేరే మనము అది తీర్పు తీర్స్తే అటు కార్యంలో ఉన్న మనకు అధికారం లేదు ఎందుకంటే తీర్పు తీర్చువాడు దేవుడే అట్టి కార్యములు చేయువారి మీదికి అట్టి కార్యములు చేయి వారి మీదికి తీర్పు సత్యమును అనుసరించినదై అని ఎరుగుదుము తీర్పు సత్యమును అనుసరించినదని ఎరుగుదుము అట్టి కార్యములు చేయి వారి చేయి వారికి తీర్పు తీర్చు వాటినే చేయిచున్న మనుషుడా అంటున్నాడు తీర్పు తీర్చు వాటినే చేయించున్న మనుషుడా అట్టి కార్యములు చేయి వారికి తీర్పు తీర్చు వాటినే చేయించున్న మనుషుడా అంటుంది నువ్వు దేవుని తీర్పు తప్పించుకుందు అని అంటే ఒక భ్రమలో ఉన్నట్టు దేవుని చిత్తం భయం లేని జీవితాన్ని జీవిస్తున్నట్టు అందుకనే ఆ విధంగా మాట్లాడుతున్నాడు నువ్వు దేవిని తీర్పు తప్పించుకుందు అనుకొని తప్పించుకుందు అని అనుకునిచున్నావా అంట లేదా దేవిని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించు ప్రేరేపించుతున్నదని ఎరగక దేవిని అనుగ్రహము మారు మనసు పొందుటకు ప్రేరేపిస్తుందంట కానీ అది గ్రహింపక ఏం చేస్తున్నాడు మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుతున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యము సహనమును దీర్ఘ శాంతమును తృణీకరించుదువా అంటుంది ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా మరి దేవిని మరి శాంతమును మనం తృణీకరిస్తున్నాం ఆయన అనుగ్రహ అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును మనం తృణీకరిస్తున్నాం ఎందుకంటే మనకు మనమే గొప్పగా హెచ్చించుకుంటున్నారు కాబట్టి అది కలిగి ఉండొద్దు అంటు ఏ అధికారం నీకు లేదు ఒక ప్రార్థన చేయడం తప్ప దేవుడు సెలవిచ్చింది అదే నిన్ను ఈ పరువాన్ని ప్రేమించడు కానీ ఒకరికి తీర్పు తీర్చే అవకాశము నీకు లేదని అన్నాడు మనము ఎవరికి తీర్పు తీర్చే వారిగా ఉండకూడదు అందుకని మాట్లాడుతున్నాం లేదా దేవిని అనుగ్రహము మారు వనసు పొందుటకు నేను ప్రేరేపించుతుండదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘ శాంతమును తృణీకరించదు బా అంటుంది మరి దేవుని ప్రేమను తృణీకరిస్తున్నావా అని అడుగుతున్నాడు నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి దేవిని న్యాయమైన తీర్పు బయలుపరచుబడు దిన నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనిస్తున్నావు అంటు ఉగ్రతను సమకూర్చుకుంటున్నారట ఎందుకంటే మన హృదయం ఎలాగుందో ఇక్కడ చూపిస్తున్నాడు నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయము నీ హృదయ కాఠిన్యము నీ హృదయంలో ఎంత కాఠిన్యము ఇక్కడ మాట్లాడుతున్నాడు నీ హృదయ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవిని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నువ్వే ఉగ్రతను సమకూర్చుకొనిస్తున్నావు అని చెప్తున్నాడు పరిశుద్ధాత్మ ద్వారా రాయబడిన యొక్క పరిశుద్ధ నీ నీ కాటినియమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవిని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నువ్వే ఉగ్రతను సమకూర్చుకొనిస్తున్నావు ఆయన ప్రతి వాని వాణి క్రియల చొప్పున ప్రతిఫలమిక్స్ ఎందుకంటే మరి మన క్రియలు ఆయనకు అనుకూలంగా ఉంటే మనము దేవునికి ఇష్టులమై ఉంటాము అనుకూలంగా లేకపోతే ఇష్టలమ లేదలేము అంతే నీకు నువ్వే ఉగ్రతను సమకూర్చుకునిస్తున్నావు అంటే అది మన చేతుల్లోనే ఉంది ఆయన ప్రతి వాణి క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తాడంట మరి మనము దేవుని విషయమై జాగ్రత్తగా ఉండటకు మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఒకరికి మనము తీర్పు తీర్చే అవకాశము తీర్పు తీర్చకూడదు ఒకరికి మనం ఒకరిని కించపరచకుండా తీర్పు తీర్చకుండా దేవునిలో ప్రార్థన ధార భయభక్తుల ధార సాగిపోయేలాగా ఉండాలి అందుకని ఈ మాటలు మాట్లాడుతున్నాడు అందుకని అదే పదార చూస్తే దేవుడు నా సువార్త ప్రకారము ఏసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను నియమి విమర్శించు దినమందు ఇలాగా జరుగును దేవుడు నా సువార్త ప్రకారము ఏసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యమును విమర్శించు దినమందు ఇలాగా జరుగును నీవు యూదుడవని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవిని ఎందు అతిశయించుతున్నావు కావా అంటున్నాడు నివు యూదుడవాని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవిని అందు అతిశయించుచున్నావు కావా ఆయన చిత్తం ఎరిగి ధర్మశాస్త్ర మందు ఉపదేశము పొందిన వాడవై ఆయన చిత్తం ఎరిగి కూడా ధర్మశాస్త్ర ఉపదేశం పొందిన వాడవై కూడా తేష్టమైన వాటిని మెచ్చుకునుచున్నావు కావా అంటున్నాడు తేష్టమైన వాటిని మెచ్చుకొనుచున్నావు కావా జ్ఞానసత్వ స్వరూపమైన ధర్మశాస్త్రం గలవాడవై ఉండి నేను గుడ్డివారికి త్రువచూపు వాడను చీకటిలో ఉండవారికి వెలుగును బుద్ధిహీనులకు శిక్షకుడను బాలులకు ఉపాధ్యాయుడనై ఉన్నానని నీ అంతటి నువ్వే ధైర్యం ఊహించుకుని చున్నావు కావా అంటున్నాడు మరింత రుడిగా హెచ్చరిస్తున్నాడు పౌల్ గారు యూదుడవని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవిని అందు అతిశయించుతున్నావు కావా అంటుంది ఆయన చిత్త వెలిగి ధర్మశాస్త్రం ఉపదేశం పొందినవాడవై శ్రేష్టమైన వాటిని మెచ్చుకొనుచున్నావు కావా జ్ఞానసత్వ స్వరూపమైన ధర్మశాస్త్రం ఉండి నేను గుడ్డి త్రోవ చూపువాడను చీకటిలో ఉండు వెలుగును అంటున్నావు బుద్ధిహీనులకు శిక్షకుడను బాలులకు ఉపాధ్యాయుడనై ఉన్నానని నీ అంతటా నీవే ధైర్యం వహించుకునుచున్నావు కావా అంటుండు అవును మన ఎందు మనమే మనకు మనమే అతిశయపడుతున్నాం మీరు కారా మీరు కారా అని అంటున్నాడు ఆయన ఇట్టి విషయాలలో ఉపాధ్యాయుడును జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రం గలవాడనై ఉండి నేను గుడ్డి వారికి చీకటిలో నడుచువారి ఉండి బుద్ధిహీనులకు శిక్షకుడు అని అంటున్నావు బాలులకు నీ అంతటా నీవే ధైర్యం వహించుకొన్నావు కావా అంటున్నా అంటే దేవుని ఆశ్రయించ ఎదుటివానికి బోధించు నీవు నీకు నువే బోధించుకున్నావా అంటున్నావు మరి మనం ముందుగా మనం సరిచేసుకొని మన హృదయాలను మన నడవడిని మన ఓపికను మనము కనపరుచుకోవాలి ఎందుకంటే ఎదుటివానికి బోధించి మనము మనకు మనమే బోధించుకోవాలి అది ఆ మాటను మరి పావులు గారు రూడిగా మాట్లాడుతున్నాడు ఎదుటి వానికి బోధించు నువ్వే నీకు నీవు నీకు నువ్వే బోధించుకునవా దొంగిల్లవద్దని చెప్పు నువ్వు దొంగిల్లేదవా విభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించదవా అంటున్నా ఇవంటి కలిగిన నీవు మరి మారు ఎప్పుడు పొందగలవు పొందలేకయున్నావాని అంటున్నాడు ఏమంటున్నాడంటే రెండు ఐదులో నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినం అనగా దేవిని న్యాయ తీర్పు బయలుపడు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొని చున్నావు అంటున్నది అవును మనకు తీర్పు తీర్చే అధికారం లేదు ఒకరి మీద లేదని ఈ మాటలను బట్టి దేవుడు మాట్లాడుతున్నాడు ఎందుకంటే మరి ఆయననే లోకానికి రక్షకుడు ఆయననే మనకు సారిన దేవుడు అందుకనే ఆయన మాట్లాడుతున్న మాటలు మన హృదయాల్లో భద్రపరచుకోవాలి మనకు మనమే తీర్పరగము కాము తీర్పు తీర్చే అధికారం మనకు లేదు అందుకనే తీర్పు తీర్చు మనుషుడను కూడా సరే నిరంతరణమైన అంటే రైట్స్ లేవు దేవుని విషయంలో అణిగి మణిగి ఆయనకు చెల్లించి ఉండాలి మార్పు పొందరని హృదయమును నీ కాటిమును మార్చుకోమంటున్నాడు మూడో అధ్యాయము తొమ్మిదో వచనంలో రోమా మూడు తొమ్మిదిలో అలాగైనా ఏ మందుము మేము వారికంటే శ్రేష్ఠులమా తక్కువ వారమా ఎంత మాత్రమునో కామంటున్నాడు అలాగైనా ఏ మేము వారికంటే శ్రేష్ఠులమా తక్కువ వారమా ఎంత మాత్రము కాదు యూదులనేమి గ్రీకు దేశస్తునేమి అందరూ ఏ విధంగా ఉన్నారంట హృదయ కాఠిన్యం కలిగి ఉన్నారంట మార్పు పొందని హృదయం తోటి మార్పు పొందని హృదయాలతో ఉన్నారు హృదయ కాఠిన్యంతో ఉన్నారు కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్నారు ఏమనంటే తొమ్మిదో వచ్చిన అలాగైనా ఏమందుము మేము వారికంటే శ్రేష్ఠులము శ్రేష్ఠులమా తక్కువ వారమా ఎంత మాత్రము కాము యూదులనేమి గ్రీకు దేశాస్తులనేమి అందరూ పాపముకు లోనై ఉన్నారు ఉన్నారని ఇంతకు ముందు దోషారోపణ చేసి ఉన్నాము అంటు అవును యూదులే యూదులేమి గ్రీకు దేశస్తులేమి అందరూ పాపమునకు లోనై ఉన్నారని ఇంతకు ముందు దో దోషారోపణ జరిగిందట బట్టి మనము తక్కువ వారము ఎక్కువ వారము కాకుండా దేవుని వారముగా మనల్ని మనం గమనించుకునే విధంగా ఉండాలి అందుకని దేశారోపణ జరిగిందంట అందుకని ఇందులో గురించి వ్రాయబడినది ఏమనగా లేడు ఒక్కడును లేడు నీతి మంత్రుడు ఒక్కడుకు లేడంట ఏం లేడంట నీతి మంత్రుడు ఒక్కడు కూడా లేడంట భూమి మీద ఇప్పుడు ఏమంటాడు యూదులని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవుని అంది అతిశయించుతున్నావు కావా అన్నప్పుడు ఆయన చిత్తమెరిగి ధర్మశాస్త్రం అందు ఉపదేశం పొందిన వాడే శ్రేష్టమైన కావా అంటాడు ధర్మశాస్త్రం గలవాడు నేను గుడ్డి వారికి త్రో అని అంటున్నాడు కానీ ఇక్కడేమంటున్నాడు ఒక్కడు నీతి మంత్రుడు లేడు అంట నీతిమంతుడు లేడు ఒక్కడును గ్రహించు వాడు ఎవడును లేడు గ్రహిస్తున్నారా ఏం గ్రహించట్లేదు క్రీస్తును ప్రేమను ఎవరు గ్రహిస్తున్నారు ఆయన చిత్తమును ఎవరు ఎరిగి ఎవరు నడుస్తున్నారు ఎదుటి వారికి తీర్పు తీర్చే నువ్వు నీకు నువ్వే ఎందుకు తీర్చి తీర్చుకుంటున్నావు ఎదడికి వారికి బోధించే నువ్వు నీకు నువ్వే ఎందుకు బోధించుకోలేవు అసలు నువ్వు నీతిలా నడుస్తున్నావా అని మనం మన హృదయాలను పరీక్షించుకోవాలి అందుకనే ఏమంటుండే ఆ ఇందును గురించి వ్రాయబడినది ఏమనగా నీతిమంతుడు లేడు ఒక్కడునో లేడు గ్రహించువాడునూ లేడంట గ్రహించేవాడు లేవుడు దేవుని వెతికివాడు దేవుని వెతుకువాడు అవుడునూ లేడంట గ్రహించువాడు లేడు దేవిని వెతుకువాడు లేడు అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైది మూడో అధ్యాయము పన్నెండో వచనము త్రోవ తప్పి ఏకముగా పనికి మారిన వారేది మేలు చేయవాడు లేడు ఒక్కడైనానో లేడంట మరి నమ్మి లాభం ఏమి ఉంది యేసుక్రీస్తు ప్రభు వారిని మనం మేలు ఆయన కలిగిన మనసు మనలో ధరించుకుంది ఆయనను నమ్ముకునే లాభమేమి మనం రాజ్యానికి వెళ్ళగలమా వెళ్తామా ఎదుటివారికి తీర్పు తీసుకుంటా ఇక్కడ జీవితాన్ని గడిపే మనము మరి మనం దేవుని భయం మనలో ఉంటే ఎదుటి తీర్పు ఎలా తీరుస్తాం అధికారం లేనప్పుడు లేదు కదా ఆ రైట్స్ మీరు మాకు మనకు దేవుడు ఇవ్వలేదు ఎందుకంటే అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మారిన వారైనంట మేలు చేయవాడు ఒక్కడైనానో లేడంట ఒక్కడు కూడా మేలు చేయవాడు లేడంట అందుకనే మనుషులు మొత్తము శరీర సారమైన జీవితాన్ని జీవిస్తున్నట్టుగా ఇక్కడ చాలా ప్రాముఖ్యత శరీరానికి ఇస్తున్నారు అది కావద్దు శరీరానికి ఇవ్వకూడదు శరీరానుసరము చాలా ఘోరమైన జీవితాన్ని మనకు ముందు పెడుతుంది ఎందుకంటే రోమపత్రిక ఎనిమిదో అధ్యాయము మూడో వచనములో రోమ పత్రిక అధ్యాయము మూడో వచనంలో శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మన ఎందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరముందు పాపమునకు శిక్ష విధించాడు అది పాపము ఎవరిది మనది మన పాపముల గురించి ఆయన తన సొంత కుమారుని అంట దీనికి మనము శరీరముతో చేసిన పాపముల విషయం అందుకనే శరీరము అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకును మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని నీతి విధి నెరవేర్చబడాలంటే మరి ఆయన రక్తం చింద చిందించవలసిందే కాబట్టి ఆ నీతి విధి పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారంతో పంపిండట ఎంత దయామయ్యాడు కదా పంపి ఆయన శరీర పాపమునక్షు శిక్ష విధించినట్టు మనం పొందాల్సిన శిక్షలు మరి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు మరి శిక్ష విధి పొందినారు అందుకని ఆయన సొంత కుమారుణ్ణి పాప పంపి ఆయన శరీర పాపమునక్షు శిక్ష విధించారు మన శరీరం శరీరం ద్వారా చేసిన పాపల నిమిత్తమై మనసు ధర తలంపుల ధర చేతుల ధర కళ్ళ ధర ప్రతి విషయంలో చేసిన ప్రతి పాపము నిమిత్తము ఆయన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారంతో పంపిండంట ఆయన శరీరం పాపమునకు శిక్ష విధించిండంట శరీరానుసారులు ఐదో వచనం శరీరానుసారులు శరీరాల విషయం మీద మనస్సు రంతులు ఆత్మానుసారులు శరీరానుసారులు శరీర శరీరానుసారులు శరీర విషయం మీద మనస్సు రంతురు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు రంతురు అయితే ఈ శరీరము అనేది ప్రేరేపించి పాపానికి ప్రేరేపించేటప్పుడు ఆ మనస్సు శరీరం మీదనే ఆ నిఘ్నమై ఉంటుందన్నట్టు అందుకని ఆత్మానుసారంగా నడుచుకునే అవకాశం అక్కడ ఉండదు శరీరానికి ప్రాధాన్యత ఇచ్చేవారికి ఆలోచన శరీరాన్ని బట్టి ఆలోచించే వారికి అందుకని శరీరానుసారమైన ఆ శరీరానుసారులు శరీర విషయం మీద మనసు అంతురు ఆత్మ విషయంలో మీద మనస్సు మనం శరీర విషయంలో ఆ మనసు నుంచుతామా ఆత్మ విషయంలో మీద మనసు నుంచుతామా మరి శరీరంగా ఏ విధంగా ఉంటాము ఆత్మ విషయంలో ఉంటే ఏ విధంగా అంటామని ఇక్కడ చలివిస్తున్నాం శరీరానుసారమైన మనసు మరణము మనము శరీరక రకంగా జీవిస్తే అది మరణానికి దారితీస్తుంది అంటున్నాడు శరీరానుసారమైన మనసు మరణము ఆత్మ ఆత్మానుసారమైన మనస్సు మనసు జీవమును సమాధానమై ఉన్నది అంటు ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమై ఉన్నది ఎలా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నదంటది దేవునికి విరోధమై ఉన్నది అంటే సాతాన సంబంధం కలిగిన శరీరం శరీరానుసరైన మనసు సాతాను సంబంధమైన ఆలోచనలతో కలిగి ఉన్నది అది దేవిని ధర్మశాస్త్రమునకు ఎప్పుడు విరోధంగా ఉంటుందంట అది తెలియనగా శరీరానుసరమైన మనసు దేవినికి విరోధమై ఉన్నది అది దేవిని ధర్మశాస్త్రమునకు లోబడదంట ఎంత మాత్రము లోబడది ఏ మాత్రం కూడా లోబడదంట ఎందుకంటే అది వ్యతిరేకి వ్యతిరేకమైన దుష్టుని తలంపులతో నిండి ఉన్న శరీరానుసారమైన మనస్సు అది అందుకనే దేవిని ధర్మశాస్త్రమునకు అది ఎంత మాత్రము లోపడ నేరద అంటుండే కాగా శరీర స్వభావము గలవారు దేవిని సంతోషపరచనేరరు శరీర స్వభావం గలవారంట దేవిని ఏ మాత్రం కూడా సంతోషపరచరంట కానీ నామ మాత్రం గానే చర్చీలకు వస్తూ ప్రార్థనలలో పాల్గొనొచ్చు మనుషులు మెప్పు పొందడానికి మాత్రమే తప్ప దేవిని సంతోషపరిచే ఏ విధమైన కార్యాలు వాళ్ళలో ఉన్నాయంట ఎందుకంటే దేవికి ఇష్టమైన కార్యాలు వాళ్ళ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏమాత్రము కాగా శరీర స్వభావము గలవారు దేవిని సంతోషపరచలేరరు దేవిని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల దేవిని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే శరీర స్వభావం గలవారు కారు అంటున్నాయని మనము మరి దేవిని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల అంటున్నాయి మరి ఆయన ఆత్మను మనలో ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుని నింపుకొని మన హృదయంలో భద్రపరచుకునేలాగా ఉండాలి ఎందుకంటే ఆయన ఆత్మను మనలో ఉంటే మనము ఆయన స్వభావం ఉంటామన్నట్టు ఆత్మ స్వభావం గలవారమేగా ఉంటాము శరీర కాక కారు కానీ అయితే మనం దేవిని స్వభావం ఆత్మస్వభావం గలవారిగా ఉండాలి దేవిని ఆత్మ మీలో నివసించి నడేలా మీరు ఆత్మస్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు అంటుండారు మరి మనం శరీర స్వభావం వాళ్ళుగా ఉండకూడదు ఆత్మస్వభావం కలిగిన వారిగా ఉండాలి ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేని వాడైతే క్రీస్తు ఆత్మ లేని వాడు ఆయన వాడు కాడు అంటుండ భయంకరంగా ఉంటుంది ఎందుకంటే ఆత్మ లేని వాడైతే నా కాడు అంటుంది ఆయన్ని సాక్ష్యమిస్తుంది ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు క్రీస్తు ఏసు నీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీరు ఆత్మ ఆత్మ నియమమైన జీవము ఆత్మ ఆత్మనీతి విషయమై జీవము కలిగి ఉన్నది ఏముందంట క్రీస్తు మీలో ఉన్న ఎడల మీరు శరీరము పాప విషయమై మృతమైనది మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నదంట మన మనం ఆత్మ విషయమై జీవము కలిగి ఉన్నది మనము ఆత్మ విషయంగా ఉండాలి శరీర విషయము మరణము ఆత్మ విషయము జీవమై జీవము జీవమై ఉన్నదంట సమాధానమై ఉన్నదంట మనము కావాల్సింది మరి దేవుడిచ్చేది మనకు సమాధానము జీవము సత్యము మార్గము ఆయనే కాబట్టి మరి మనకు జీవమై ఉన్న ఈ దేవున్ని మనము ఆత్మధార ఆత్మ విషయమై జీవము కలిగి ఉన్నదంట మనం మృతులలో నుండి ఏసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల ఇస్తు మీలో నున్న ఎడల మీ శరీరము పాపం విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నదట మన ఆత్మ నీతి అనేది యేసు క్రీస్తు ప్రభువే కాబట్టి మరి జీవము కలిగి ఉన్నదంట మన ఆత్మ మృతులలో నుండి యేసును లేపిన ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి ఏసుక్రీస్తును లేపిన వాడు లోనైన మీ శరీరంలో కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును దేవునికి స్తోత్రం ఆయన సజీవుడిగా ఉన్నాడు కాబట్టి మనము మృతులమైన కూడా పాప విషయమై ఆయన ఆత్మ ద్వారా మనము లేపినట్టు చూస్తున్నాం అది బాప్తిష్టంగా సాదృశంగా ఉంది అందుకనే మృతులలో నుండి ఏసును లేపిన వాణి ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి కృష్ణు ఏసును లేపిన వాడు సావునుకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయించున్నాడట మనము శరీరాన్ని సరే కలిగి ఉండకుండానట్లుగా ఈ పాపం అనే బంధకట్లో మనం ఉండకుండా ఆయన ఆత్మ కలిగి జీవించలాగిన మరి జీవం కలిగి జీవమును సమాధానమై ఉన్న ఆయన మరి ఆత్మ విషయముగా మనము నడుచుకోవాలని మరి మాటల ద్వారా దేవుడే హెచ్చరిస్తుంది కాబట్టి సహోదరులార శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము అంటున్నాయి సహోదరులార శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరం నొక కాము కావు మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల ఏమై ఉన్నారంట శరీరానుసారంగా మనము ప్రవర్తించిన ఎడల చావలసిన వారమై ఉందిరట మనం చచ్చిన వారితో సమానమే పొంది కూడా మరి ఆయన ఆజ్ఞలను మనము పాటించకపోతే చావలసిన వారమై ఉందిరంటుండయన కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల దేవిని ఆత్మ చేత శరీర ఆత్మ క్రియలను చంపిన ఎడల జీవించెదరు అంటుండడు మరి మనం మనం శరీర క్రియలు ఆత్మ ద్వారానే చంపగలం ఎందుకంటే మరి శుద్ధాత్మ మన మీద వచ్చినప్పుడు ఎప్పుడు ఆత్మ పొందుకునే ప్రయత్నంలోనే ఉండాలని మాట్లాడుతున్నాడు ఆత్మదేవుడు అందుకని ఆత్మ చేత శరీర శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు దేవిని ఆత్మ ఎందరు నడిపింపబడదురో వారంద దేవిని కుమారులై ఉందిరంట మరి మనం ఎంతమంది దేవుని ద్వారా నడిచి నడిపింపబడ్డామో మనకు తెలియదు కానీ మనకు మనమే బోధించే ముందు మనకు మనమే బోధించుకోవాలి ఆయన ఆత్మ చేత ఎందరు వారందరూ దేవిని కుమారులు అనబడదురంట మనము దేవిని కుమారులుగా ఉండాలంటే మనము ఆత్మను అనుసరించే నడుచుకునే విధానాన్ని మనము ప్రయత్నిస్తూ ఉండాలి ఎందుకంటే దేవుడు ఈ లోకంలో నమ్మదగినవాడు మరి ఎవరు నమ్మదగిన వాడు లేరు మనము నమ్మదగిన వారం కాకపోయినా కూడా ఆయన నమ్మదగినవాడు అందుకని దేవిని మాట మరి భూమి ఆకాశంలో గతించిపోయినను కానీ నా మాట ఎన్నడనో గతించిపోదు అంటున్నాడు అందుకని మనము ఎవరికి తీర్పు తీర్చకూడదు శరీరం శరీరానుసారంగా నడుచుకోనకూడదు ఆత్మానుసారంగా నడుచుకోవాలి ఆత్మానుసరమైన మనసు మరి జీవమును శరీరానుసర మనసు మరణము అంటున్నాడు మరి మనము జాగ్రత్త కలిగి ఉండాలని మాట్లాడుతున్నాడు అందుకని దేవుడు ప్రతి ఒక్క మనుషులను మరి ఉంటాడు ఎందుకంటే ఆయన యొక్క ఆత్మ కూడా నశించుకోవట ఆయనకి ఇష్టం లేదు కాబట్టి దేవుడు ఎప్పుడు మనలను ఒకరి ద్వారా గర్దిస్తూ ఉంటాడు అయితే గలతీలకు రాసిన పత్రిక గలతిలకు రాసిన అధ్యాయము పదమూడవ వచ్చింది సహోదరులారా మీ స్వాతంత్రులుగా మీరు స్వాతంత్రులుగా ఉండటకు పిలువబడి అయితే ఒక మాట ఆ స్వాతంత్రము శరీర క్రియలను హేతు చేసుకొనక ఇక్కడ మళ్ళీ చెప్తున్నాడు స్వాతంత్రంగా ఉండాలంటే పాపంలో ఉంటే స్వాతంత్రుడో కావు అందుకని ఏమంటున్నాడు అంటే మీరు స్వాతంత్రులుగా ఉండుటకు పిలువబడ్డరు పాపానికి లోనై శరీరానుసారంగా బ్రతకండి అని మీరు స్వాతంత్రులుగా ఎవరినందు దేవిని అందు ప్రభువునందు సహోదరులారా మీరు స్వాతంత్రులుగా ఉండుటకు పిలువబడితే అయితే ఒక్క మాట ఆ స్వాతంత్రము శరీర హేతువు చేసుకున్న దేసుకునక ఆ స్వాతంత్రమును ఈ చెడ్డదానికి మనము కలపకుండా ఇక్కడ ఏమంటుంది ప్రేమ ప్రేమ ఈ సాతంత్రము శరీర హేతువు చేసుకునక ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులై ఉండు ఒకరికొకడు దాసులై ఉండి అంటుడు ప్రేమ కలిగిన వారై ఒకరికొకడు దాసులై ఉండు అంటున్నాడు ధర్మశాస్త్రం అంతా ఏం చెప్తుంది అని అన్నాడు అంటే నిన్ను వలని పొరుగు కానీ ప్రేమించుము మనము నిందువలి మన మన మనలో మన పొరుగు కానీ ప్రేమించాలంట ఎందుకంటే ఆయన ఆ ప్రేమను బట్టి మనకి ఈరోజు రక్షణ అందుకనే నిన్ను వాళ్ళని పొరుగు వాడిని ప్రేమించుము అంటుంది ఆయన ఇచ్చిన స్వాతంత్రము దేనికి వాడద్దు అంటుండ హేతువు శరీర క్రియలకు హేతువు చేసుకునక ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసుల ఇండు ధర్మశాస్త్రం అంతయ్యూ నిన్ను అన్నట్టుగా ప్రేమ కలిగిన వారై అను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది అంటే ఈ పరిశుద్ధ గ్రంథం పాత నిబంధనలో పద ఆజ్ఞలు ఇచ్చింది కానీ ఇక్కడ ఒకటే ఆజ్ఞతోటి తల్లిదండ్రుల ఒకటి నేను పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో అదే నిన్ను నీ పొరుగు వాడిని ప్రేమించింది మరి ఒకటే ఆజ్ఞగా ఇచ్చాడు అందుకని అను ఒక మాటలో సంపూర్ణమై ఉన్నది అయితే మీరు ఒకరినొకడు కలుసుకొని భక్షించిన ఏడలా మీరు ఒకని ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూసుకోండి అంటున్నాడు ఎందుకంటే తర్కవాదంలోకి పోకుండా ఒకరికొకడు లోబడి ఉండు ప్రేమించుడి అని చెప్పేది అది అయితే మీరు ఒకరినొకటి ఖర్చుకొని భక్షించిన ఏడల మీరు ఒక్కరి ఒకడు బొత్తిగా నశించిపోదురమో చూసుకుని జాగ్రత్త ప్రేమ ఉండండి కలిసి ఉండండి ప్రార్థించండి మీరు నడిచే నడవడి గమనించండి అది ఏ నడవడి నడుస్తున్నారు మీరు అన్నట్టుగా ఆయన చెప్తూ ఉన్నాడు అదే పదహార నేను చెప్పినది నేను చెప్పినది ఆత్మానుసారముగా నడుచుకుని అప్పుడు మీరు శరీరేచరణను నెరవేర్చరు అంటు ఆత్మానుసారముగా నడుచుకునే మరి నడవడిని మనము ఎక్కడ చూడం బైబిల్ విషయంలో దేవిని ఆత్మ అనుసరించి మాత్రమే నడుచుకుంటే మనము ఆత్మధార నడుచుకుంటాం అంతేగాని ఈ లోకంలో ఏ గ్రంథం జరిగినా సమాధానము నెమ్మది ఎక్కడ దొరకదు అందుకనే నేను చెప్పున దేమనగా నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకుని అప్పుడు మీరు శరీరేచలను నెరవేర్చరు అంటుండడు మనం ఆత్మానుసారంగా నడుచుకుంటేనే మరి ఆత్మ విషయంలో మనము సంపూర్ణగా ఉండగలుగుతాం అప్పుడు మనం శరీరేచ్ఛలను నెరవేర్చం నెరవేర్చాం అందుకని పదిహేడవ శరంలో శరీరము ఆత్మకును ఆత్మ శరీరముకును విరోధముగా అపేక్షించడం అంటే శరీరం అంట ఆత్మకును ఆత్మ శరీరముకును విరోధముగా అపేక్షిస్తుందంట అంటే ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నాయి శరీరానికి ఆత్మకు వ్యతిరేకం మళ్ళా అది శరీరంలోనే ఉంటుంది ఆత్మ మన ఆత్మ శరీరం లేదు మళ్ళా దానికి ఒకటి వ్యతిరేకము అందులో వ్యతిరేకం శరీరము ఆత్మకును ఆత్మ శరీరముకును విరోధముగా అపేక్షించు ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నాయంట వ్యతిరేకమైన క్రియలు వ్యతిరేకంగా మరి ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు అని దాన్ని బట్టి అంటున్నాడేమో శరీరాత్మకు ఆత్మ శరీరముకు విరోధముగా ఉన్నది విరోధముగా అపేక్షిస్తున్నది ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నదంట గనక మీరేవి చేయనిశ్చయింతురో వాటిని చేయకూందరు మీరు ఆత్మ నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు ఇరు ఆత్మ చేత నడిపింపబడిన ఎడల ఇరు ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు మరి మనుషులు ఏ విధంగా ఏమి చేస్తున్నారు అన్ని కింద ఉన్నాయి పంతొమ్మిదవ వచనం నుంచి అవి స్పష్టమై ఉన్నాయంట అది తర్వాత కానీ ఇక్కడ ఏమంటుండే మనం ఆత్మానుసరంగా నడుచుకోవాలని చెప్తున్నాడు జీవుని వాక్యం ఒకదానికొకటి ఆత్మకు శరీరానికి వ్యతిరేకంగా ఉందని చెప్తున్నాడు ఒకరికి తీర్పు తీర్చొద్దు అని చెప్తున్నాడు మనము ఒకరికి తీర్పు తీర్చొద్దు మనము ఆత్మానుసారంగా నడుచుకునే వారిగా ఉండాలని అంటున్నాడు అదే గలతీ పత్రిక ఆరో అధ్యాయము ఆరో వచ్చినము గలతీ పత్రిక ఆరు ఆరు వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో భాగమయ్యవలను వాక్యోపదేశము పొందువాడు అంటే స్వీకరించువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇవ్వవలను అంటున్నాడు మరి ఇవ్వాలి ఎందుకంటే మనము మనము మనకు జీవవాక్యం అందించటకు మరి ఎవరైనా వచ్చినప్పుడు మనం ఉపదేశకులకు మరి ఉపదేశం పొందువాడు మనం మనం పొందుతున్నాం కాబట్టి ఉపదేశించు మంచి పదార్థములన్నిటిలో ఆ మనకు కలిగిన దాంట్లో ఇవ్వాలి అందుకని ఏమంటుండంటే మోసపోకుడి మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు మనుషుడు ఏవి విత్తునో అదే పంట కోయును శరీరానుసారమైన మనసు మరణము ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమై ఉన్నది మరి ఇప్పుడు మనం ఏ పంటకు వస్తున్నాం అందుకని ఏమంటుడు మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు మనుషుడు ఏది విత్తునో ఏమి విత్తునో ఆ పంటనే కోయును ఎలయనగా తన శరీరేచ్చలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షేమను పంట కోయును అంటే నశించిపోయే క్షేమైపోయే పంట శరీరెచ్చను బట్టి విత్తువాడు శరీర తన శరీరము నుండి క్షేమను పంట కోయిన అంటే అది క్షేమైపోయేది అది క్షీణించిపోయేది దాన్ని బట్టి అంటున్నాడు అన్నట్టు అందుకని ఎప్పుడు కూడా మోసపోకూడదు దేవుడు అయితే విక్రించబడ్డాడ మనుషుడు ఏది విత్తును అదే పంట కోయిను ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య పంట కోయిను మరి మనము ఆత్మను బట్టి అనేక మైన విత్తడం అంటే వాక్యమే దువార్తనే వాక్యము మనం అనేకులకు సువార్త ప్రకటించే విధంగా ఉండాలి జీవమైన మాటలు మన హృదయాల నుంచి రావాలి అంతేగాని ఈ శరీర హెచ్చరి విత్తువాడట తన శరీరం నుండి క్షేయమైన పంట వస్తాడట అంటే అది క్షయమైపోయేది క్షణించిపోయేది అందుకని ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవం అని పంటకు వేలు చేయట ఎందు విసుక విందు ఇప్పుడు మనం ఒకరికి మేలు చేసే వారిగా ఉండాలి చాటుకున్నా వాళ్ళ గురించి మాట్లాడకూడదు వాళ్ళు మనకు వ్యతిరేకలైనా సరే వారిని ప్రేమించాలి ఎందుకంటే అది దేవునికి కలిగిన మనసు కాబట్టి క్రీస్తు లోకమును ఎంతో ప్రేమించిండు అంటే అది మనకే మనం బాప్తిసం తీసుకున్నాము కాబట్టి ఆయన మనల్నే ప్రేమిస్తుంది అనుకోవద్దు ఎందుకంటే లోకమునే ప్రేమించండి ఆయన లోకాన్ని పాపముల గురించే ఆయన రక్తము కార్చి ఆయన మన పాపాల నిమిత్తమే కలవరి శిలువలో యాగం చేసి అది గొప్ప యాగం అది గమనిస్తే చాలా కఠినమైన యాగం చేసి ఉండే యశు ప్రభు గారు కానీ అది మనం గమనించాలి అందుకనే మనము మేలు చేయుట ఎందు విసుకయుందు మనము అలయక మేలు తగిన కాలం మందు పంటకు కానీ అది మేలు చేస్తే మనకు తగిన కాలం దేవుడు పంపిస్తాడు అయినా నమ్మదగిన వాడు కాబట్టి ఆయన మాటలను మన హృదయాలు భద్రపరచుకున్న వల్ల ఉండాలి ఎప్పుడు మేలు చేయక మేలు చేసి అలయాక మేలు చేసి తిమే తగిన కాల పంట పోతుంది కాబట్టి మనకు సమయము దొరికిన కులది మనకు ఎప్పుడు సమయం దొరికినా కూడా ఏమంటున్నాడంటే సమయము దొరికిన కులది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల వేలు చేయుద్దము విశ్వాస గృహం మనకు చేరిన వారి ఏడల మేలు చేద్దాం దేవుని యొక్కకు కూడుకున్న వారి అందరి ఏడల మనము మేలు చేయి వారిగా ఉండాలి ఎందుకంటే దేవుడు నమ్మదగిన వాడు ఎవరునో నమ్మదగిన వారు కాకపోయినా కానీ మనము నమ్మదగిన వారం కాకపోయినా కానీ ఆయన నమ్మదగిన వాడై ఉన్నాడు ఆయన దేవుడు ఆయన సజీవుడు మరి ఆయన ఎందు మనం భయభక్తులు కలిగి ఉండాలి ఎందుకంటే ఆయన శరీర విషయంలో మాట్లాడి ఆత్మ విషయంలో మాట్లాడి మనకన్నీ మన జీవితాలను పరీక్షించే విధంగా మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఆయన ఆత్మస్వరూపిగాక అందుకనే ఇక్కడ ఒకటో తిమోతి పత్రిక నేను చెప్పి ముగిస్తాను ఒకటో తిమోతి మూడో అధ్యాయము పద్నాలుగో వచ్చం నుంచి మూడో అధ్యాయము పద్నాలుగో వచనం ఆయన చేసిన పనులన్నీ మరి ఏ విధంగా ఉన్నాయో మనం ఒకసారి గమనించుకోవాలి మూడో అధ్యాయము పద్నాలుగో వచనంలో ఇక్కడ వేం మాట్లాడుతున్నాడు జరుగు శీఘ్రముగా మీ యుద్ధకు వస్తునని నిరీక్షించు చున్నాను పౌరు గారు అంటున్నారు శీఘ్రముగా మీ యుద్ధకు వస్తున్నానని నిరీక్షించు నిరీక్షించు చున్నాను ఈ దగ్గరికి కానీ నిరీక్షించుతున్నాను ఎదురు చూస్తున్నాను అంటున్నా అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవిని మందిరములో నేను ఆలస్యం చేసిన కానీ దేవిని మందిరములో అనగా దేవిని మందిరంలో అనగా జీవము దేవిని సంఘములు జనులు ఎలాగా ప్రవర్తింపవాలనో అంటుండు ఎవరి సంగమంటది? దేవిని మందిరములో అనగా జీవము దేవిని మందిరములో జనులు ఎలాగా ప్రవర్తింపవాలనో అది మీకు తెలియవలనని ఈ సంగతులు మీకు రాయిస్తున్నాను అంటుంది దేవిని సంఘములా మనుషులు ఎలాగా నడుచుకున్న మరి అది మీకు తెలియాలని నేను మీకు రాస్తున్నాను అంటున్నాయను హచున్నానంటుండు ఆ సంఘము ఏమై ఉండాలనంట ఆ సంఘము సత్యమునకు సత్యమునకు స్తంభమునుగా ఉండాలంట స్తంభమును ఆధారమై ఉన్నదంట అది సత్యమునకు స్తంభమును ఆధారమై ఉన్నది ఆధారమునై ఉన్నది నిరక్షేపముగా దైవభక్తికి కూర్చిన దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నదంట నిరిక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నదంటది అది ఆ మర్మాన్ని మనము తెలుసుకోవాలి ఆ యొక్క దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది ఆ మర్మము యేసుక్రీస్తి అని గమనించాలి ఎందుకంటే మరి ఆ మర్మము అప్పుడు బయలుపరలేదు ఇప్పుడు మనకు బయలుపరచబడింది మరి మనము ఆయనకు భయపడుతూ మరి ఆ భయభక్తి కలిగి మనం ఆయన కూర్చిన మర్మము అది గొప్పదైంది కాబట్టి మనము ఎప్పుడు ఆయన ఆయనను మన హృదయంలో ఆత్మస్వరూపి అయిన దేవుణ్ణి నింపుకోవాలి అందుకనే మరేమంటుండట ఆయన శరీరుడుగా శరీరుడుగా ప్రత్యక్షమైందట ఆయన ఆయన ఏమేం చేసిండడు శరీరుడుగా ప్రత్యక్షం ఆయను ఆయన ఒకటి ఆత్మ విషయమున నీతి పడని తీర్పు నొందిండట ఆత్మ కావాలి కదా మనకు ఆత్మ ఆయన శరీరుడుగా ప్రత్యక్షమైండు ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందిండు ఆత్మవిషయమున నీతిపరుడని తీర్పు నొందిండు దేవదూతలకు కనబడ్డాడు దేవదూతలకు కనబడెను రక్షకుడని ప్రజలలో ప్రకటింపబడెను అయినా లోకంలో రక్షకుడని ప్రజలలో ప్రకటింపబడ్డాడంట ఆయన సర్వ సృష్టికి ఆది సంబుధుడైన దేవుడు రక్షకుడని జన్ములలో ప్రకటింపబడెను లోకమందు నమ్మబడ్డాడు ఈయన నిజమైన యస్సు నిజమైన రక్షకుడు ఈయన రాజు ఈయన నిజమైన మంచి కాపరి అని మంచి స్నేహితుడు అని ఈ లోకరక్షకుని గురించి మరి ఇక్కడ రాయబడినది ఈ లోకమందు ఆయన నమ్మబడ్డాడంట ఈయన నిజమైన స్తు కాడా ఈయన మెస్సయ్య కాడా అని నమ్మబలికిన ఆమె అసమయ స్త్రీ అలా ఆ ఊరినంతా రక్షణలోకి తీసుకొచ్చినట్టుగా ఈయన నాకు రక్షకుడు కాడా ఈయన మెస్సయ కాడా అని ఈ లోకంలో జనములలో ప్రకటింపబడ్డాడంట ఈ లోకం అందు నమ్మబడ్డాడంట ఆయన ఆరోహణుడై తేజోమయుడైందంట ఆయన వెళ్ళిపోయాడు అరొక్క రాజ్యానికి ఆరోహణుడై తేజోమయుడు అయ్యాడు అయితే ఇప్పుడు రానై ఉన్నాడు అందుకనే కింద చెప్తున్నాడు నాలుగు ఆధ్యాముల అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికులు వేషధారుల వలన వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధలయందును లక్ష్యము విశ్వాస ఆత్మ తేటగా చెప్తున్నాడు జాగ్రత్త ఈ ఆత్మ ఫలములు ఈ విధంగా ఉంటాయని చెప్తుంట ఎందుకంటే అయితే కడవరి దినములలో ఆయన ఆరోహణమై ఎక్కడ పోయిండు తేజోమయుడు ఆయన పరలోక రాజ్యానికి కానీ ఇప్పుడు జరిగేది ఏంది అయితే కడవరి దినములలో ఇప్పుడున్న దినాల్లో కొందరు అబద్ధిక్కుల ద్వేషధారణ వలన అబద్ధికులైన దేశధారల వలన మోసపరచుచు ఆత్మలయందును దైవ్యముల బోధలయందును లక్ష్యం ఉంచి విశ్వాస భ్రష్టు లగుదురని ఆత్మ ఆత్మ తేటగా చెప్తున్నాడు అది మనము జాగ్రత్తగా గమనించాలి అందుకని ఆత్మను అనుసరించి నడుచుకోవాలి ఎందుకంటే ఆత్మానుసారమైన మనసు కలిగి ఉండాలి శరీరానుసారమైన మనసు మరణము ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమును అయి ఉన్నది ఎందుకంటే మనము కేవలము నిరతరులమై ఉన్నాం ఎందుకంటే మనకు ఎలాంటి రైట్స్ లేవు ఎందుకంటే మనం ఒకరికి తీర్పు తీర్చే అధికారము దేవుడు ఇవ్వలేదు కానీ దేవదూతలకు మీరు తీర్పు తీర్చగలరు అన్నాడు దేవుడు దేవదూతలకు తీర్పు తీర్స్తామంట మనుషులకు తీర్పు తీర్చే అధికారము దేవుడు మనకు ఇవ్వలేదు అందుకనే కేవలము నువ్వు తీర్పు తీర్చు మనుషుడు నువ్వు సరే నిరతరుడమైన అంటున్నాడు ఆత్మానుసరమైన మనసు జీవమును సమాధానమై ఉన్నది శరీరానుసరమైన మనసు మరి మరణము అనే అంటున్నాడు అందుకని మరి కడవరి దినాలలోన ఏ బోధ నడుస్తుందంట ఆయన ఆరోహణుడే వెళ్ళిపోయినప్పుడు కడవరి దినాలలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందును దయముల బోధయందును లక్ష్యం విశ్వాస భ్రష్టులగుదురు అని ఆత్మ తేటగా చెప్తున్నాడు జాగ్రత్త అన్నట్టుగా చెప్తున్నాడు ఆయన మనం ఆత్మను అనుసరించి నడుచుకోవాలి మనం ఒకరికి తీర్పు తీర్చకూడదు మనము శరీరానుసరమైన మనసు కలిగి ఉండకూడదు ఎందుకంటే దేవుడు మరి సంగమనకు శిరస్ ఉన్నాడు ఆయననే సజీవుడు యుగయుములు ఉండివాడు ఆయననే సర్వాధికారి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం మరి ఇక రాత్రికాల మన హృదయాలను భద్రపరచుకొని మన ఆత్మను మన శరీరమును మరి మన దేవుడు మాట్లాడిన మాటలను బట్టి దేనికి వందనాలు చెల్లిస్తున్నాడు దేవుడు వాక్యం దీవించిన కనుక ప్రార్థించుకుందాం స్తోత్రమునైనా ప్రేమగల పరిశుద్ధుల అరుణమైడ కృప కనికరంగల రాజా ఈ పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు ప్రభావ ఆయన ఈ లోకంలో ఆయన మనుషులను రాజులను నమ్ముకున్నటకంటే యుహోను ఆశ్రయించటం మేలు ప్రభు ఆయన ఎక్కడ కూడా నా తండ్రి మరి అగధమే అగాధమే కనిపిస్తుంది మనుషులు నీతిని మర్చి ఆయన ప్రేమలు చచ్చి ఆయన సున్నము కొట్టిన సమాధుల వల్లేనే అగ్గుపడుతుంది ప్రేమ లేదు కానీ ఆ ప్రేమ మీలోనే ఉంది ప్రభావ స్తోత్రం ఆయన మనస్సు ఆ ప్రేమను ఆ పరిశుద్ధమైన ఆత్మను మాలో పెట్టి నాయన మీరు మమ్మల్ని ఈ లోకంలో జీవింపజేస్తున్నందుకు స్తోత్రం నాయన లోకం ఆనిల్యమా కంటకుండునట్లు నైనా నీ యొక్క ఆత్మానుసారంగా మీ ఆత్మ నడిపి మాకు దయచేయండి ప్రభు మీ మర్మాలు మాకు బయలుపరిచినందుకు స్థుతులు చెల్లిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాయన మీ సాక్షులుగా మేము ఈ లోకంలో ఉండి అనేకులకు మాదిరిగా మీ సాక్షులుగా ఉండి అనేక ఆత్మల పట్ల నాయన భారము కలిగి మా తది ప్రతి ఒక్కరికి శువార్త ప్రకటించి నీ వైపు చెప్పిన ఆయనను ఆకర్షించుకుని లాగను నీ జీవం కలిగిన మాటలు మేము ప్రతి చెప్పి నీ వైపు తిప్పు సహాయం మీ ఆత్మ నడిపింపు మాకు దయచేయమని దేవా మా పొరపాట్లు నేను దోషాలు ఏమని మన్నించి ప్రభు మమ్మలను మీ బిడలుగా జ్ఞాపకం చేసుకోమని స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు అర్పిస్తూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రైజులాడు సిస్టర్ ఆశీర్వాద ఇవ్వండి యేసు క్రీస్తు ప్రభు కృప సమాధానము పరిశుద్ధాత్మ నడిపింపు కేబీపీఎం గ్రూప్ అందరికీ ప్రతి కుటుంబానికి మరి ప్రభువును పరిశుద్ధుడైన మరి యేసుక్రీస్తు ప్రభును స్థుతిస్తున్న సకల జనులందరికీ సర్వసత్యంలోకి నడిపించబడునగా కానీ వేసునామంలో ప్రార్థిస్తున్నంతమీన్ ైజ్ ప్రేస్టర్స్